భావించ వారి భాగ్యము కలది ముక్తి స్త్రీవల్లభుడే జీవన్ముక్తి చూచి తలచేవారికి సులభాన నుండు ముక్తి కాచుకున్నవారికి కలదు ముక్తి చేచేతనందుకొంటే చేరువనే ఉండు ముక్తి ఏచి కొలిచితే తన నుండు ముక్తి తగిలి సాముసేసితే తనలో నున్నది ముక్తి పగ లేకుండితే భూమిపై ముక్తి నుడిగితే నోరనే ఉన్నది ముక్తి బగివాయకుండితే బట్టబయటనే ముక్తి ధరించుకుండితేను తనుపై నుండు ముక్తి అరసితే గురుస్మరణం నుండు ముక్తి ఇరవై శ్రీవెంకటేశునిప్పుడు సేవించితేను దొరకి పుణ్యులకు నెదుటనుండు ముక్తి